ఆయనకి పని లేదు ప్రకాశించడమే ఆయన పని అని చెప్పకూడదు ఎందుకని ఒక పని చేయాలి అంటే నీవు రెండుగా మారాలి అన్యము తోచినపడే పని సాధ్యమవుతుంది అన్యమే లేకపోతే పని ఎలా సాధ్యం అవసరం అనన్యం దేహేంద్రియ మనోభూతులకు ఆత్మవరణ ఆధ్యాత్మికంగా చైతన్యం కలుగుతున్నది వెరీ ఇంపార్టెంట్ ఆధ్యాత్మిక చైతన్యం కలుగుతుంది అంటే నేనన్న స్ఫురణ కలుగుతుంది ఆధ్యాత్మిక చైతన్యం ఏమంటే వేరే అనుకోమాకండి అధ్యాత్మ అంటే నేనన్న స్ఫురణ ఆత్మయే అన్నిటికంటే అధికమైనది అధిశబ్దం ఎక్కడైనా వేశామంటే దాని తర్వాత చెప్పిన దానికంటే దానికంటే ముందు చెప్పిన దానికంటే సర్వాధిష్టానమైనది అని అర్థం ముందు వెనుకలలో ఏదన్నా చెప్పని దానికి అధిష్టానం ఏమిటయ్యా ఆత్మయ్యే అధిష్టానం ఎందుకని నేనే నేనన్న స్ఫరణ సదా పనిచేస్తూ ఉదాహరణ చెప్తాను ఇప్పుడు ఆరడుగుల శరీరం కదా మంది ఈ ఆరడుగుల శరీరంలో ఎక్కడో వేలు మీద గోరుచుట్టు మొలిచిందండి వేలు మీద గోరుచుట్టు మొలిస్తే అది నిరంతరాయంగా బాధ పెడుతూ కదులుతూ ఉంటుంది సలుపుతో ఉంటుంది ఆ సలపరింతని ఇప్పుడు గుర్తిస్తున్నవాడెవడు నేనే అనుభవిస్తున్నవాడెవడు అది కూడా నేనే రేపు తగ్గిపోతే ఆనందపడ్డవాడెవడు అది కూడా నేనే కలవరింతైనా పలవరింతైనా సలపరింతైనా ఎవరికి కలిగినయి నాకే నేనే అన్నవాడెవడో వాడు జీవుడు ప్రకృతిలా వరదానం ఇస్తుంది అనమాట అప్పుడప్పుడు ఇది ప్రకృతి ఇచ్చే వరం అన్నమాట మధ్య మధ్యలో నువ్వు జీవుడు అవునా కాదా అని తెలుసుకోవడానికి గుర్తునిస్తూ ఉంటుంది అప్పుడు నీకు స్ఫురణ రావాలట అప్పుడు ఆలోచించాలంటరే నేను ఆత్మస్వరూపుణి కదా నేను విలక్షణం ఉండి కదా పంచికసే విలక్షణ ఉండు కదా ఇప్పుడు ఈ మోకాలు లూజ్ అయిపోతే ఇప్పుడు ఏం ప్రమాదం వచ్చింది భగవాన్ రమణులు ఆ విరూపాక్షహగా వెళ్ళొస్తూ ఉండేవారు రోజు వీళ్ళు వస్తూ దారిలో చీమల పుట్టకి కాలు తగిలి కాలు తగిలితే సాధారణంగా మనం ఏం చేస్తాం చీమల కుట్టని టవన కాలు తెస్తాం ఆయన ఏమనుకున్నారు పాపం తింటే తిననీలే కుడితే కుట్టనీలే అని అక్కడే ఉంచడు కాదు ఏమైంది జీవితకాలం ఆ కాలు అలాగే ఇబ్బంది పెట్టింది వారికి దేహ స్పృహ లేదు దేహభ్రాంతి లేదు అనటానికి వాళ్ళు దేహంలోనే ఉండి విలక్షణంగా ఉన్నారు అలాగే ప్రకృతి వరదానంగా మనకు అనేకం ఈ దేహానికి సంక్రమిస్తూ ఉంటాయి రకరకాలు కొంతమంది కాసేపు వచ్చిపోతారు కొంతమంది వస్తే పోకుండా ఉంటారు కొంతమంది మనతో పాటే ఇలాగా పుట్టుకతో వచ్చి పుట్టుకతో పోయే మళ్ళీ పోవడంతో పుడకలతో కానీ పోరమాట అలా వచ్చేవాళ్ళు కూడా ఉంటారు ఇవన్నీ ఎవరయ్యా ఇదంతా ఏంటంటే ప్రకృతి యొక్క వరదానం వీటన్నింటిలో నేనన్న స్ఫరణని పట్టుకోగలిగిన వాడెవడో వాడు అధ్యాత్మ ఇప్పుడు నేను జరానేనా నేను షుగరేనా ఏమంటే మీరు షుగర్ వ్యాధి గ్రస్తులు కదా మీరు షుగర్ మీ మీరు షుగర్ వ్యాధి మీరు మీ ఉనికి షుగర్ వ్యాధి అంటే మీరు ఒప్పుకుంటారా కదా నాకు బీపీ ఉందండి అని ఒరే నీ బీపీ ఉంటే నువ్వు బీపీ నేనా నీ ఉనికి బీపీ వ్యాధి అవుతుందా అవ్వదు కదా ట్ పాసిబుల్ కదా ఏవండి నాకు ఫలానా ఆటో ఇమ్యూన్ డిసీజ్ అండి ఇలా రకరకాల డిసీజులకి పేర్లకు తక్కువ వెళ్ళలేదు శాంతాడంత ఆత్మజ్ఞానంలో ఎన్ని లక్షణాలు చెప్తాము ఈ రోగాలు అన్ని పెరిగిపోయినాయి ఈ వీటన్నింటినీ ఆ రో ఆ సమస్య ఆ అవుతావా ఆదివ్యాధి నువ్వు ఎందుకు అవుతావా పుడుతూనే ఓ వ్యాధితో పుట్టావు నువ్వు ఆదివ్యాధి ఆది వ్యాధి అంటే పుట్టటమే ఓ పనిరైనా వ్యాధి ఆకలి అనే వ్యాధితో బుట్టే వాది వ్యాధి అయిన ఆకలితో పుట్టే నిజానికి ఆకలి విలువ తెలియాలి షుగర్ వ్యాధిగ్రస్తుని అడగాలి మిగిలిన వాళ్ళకి పెద్దగా తెలియదండి ఆ విలవెల్లాడిపోతూ ఉంటాడు ప్రతి కణము కూడా ఆ గ్లూకోజ్ కోసం వెంపర్లాడిపోతూ ఉంటుంది అన్నమాట వెయ్యిరాబాబు తొందరగా వెయ్యిరాయినా ప్రాణం విలవెలా కొట్టుకుపోతూ అలాగే శ్వాస విలువ తెలియాలి అంటే ఆస్తమా వ్యాధిగ్రస్తున్న అడగాలన్నమాట వాడికి తెలుస్తుంది మిగిలిన వాళ్ళకి తెలియదు ఒక్క శ్వాస అందకపోతే ఎంత కష్టమో వాడికి తెలుస్తుంది ఇట్లా ఇవన్నీ ప్రకృతి వరదానాలు అనమాట ఇవన్నీ వరం ఇస్తుంది రే దీనికంటే నువ్వు విలక్షణ ఉండవని తెలుసుకోవు నువ్వు అది కాదని తెలుసుకోవు నువ్వు అది అది అయి ఉన్నావని బాధపడతావు ఎందుకురా అది శరీరానికి సంబంధించినటువంటి ఓ పుండు లాంటిది ఓ గోరుచుట్టు లాంటిది అయినంత మాత్రాన గోరు అవుతావా అబ్బావు కదా విలక్షణ ఉండవు కదా నీవు స్వరూప జ్ఞాన సంపన్నుడు కదా నువ్వు ఆత్మస్వరూపుడు కదా ఆదివ్యాధి స్వరూపుడువా అధ్యాత్మస్వరూపుడువా నువ్వు నీ స్వరూపం ఆదివ్యాధి లేకపోతే అధ్యాత్మ పుట్టడం పోవడం కోసమే పుడుతున్నావా పుట్టడం పోవడం పోగొట్టుకోవడం కోసం పుడుతున్నావా ఆలోచించు అని గుర్తు చేస్తూ ఉంటుంది అనమాట ఇది ప్రకృతి గురువై బోధించటం ఈ బోధన జాగ్రత్తగా గ్రహించాలన్నమాట నేను అధ్యాత్మస్వరూపుడనే కాని ఆదివ్యాధి స్వరూపుడు కాదు కదా వ్యాధి జరా మరణం మృత్యు అనేటటువంటివన్నీ నన్ను భీతి కొలిపింపజేస్తున్నాయి